హలో డిస్టిక్ ఇన్ఫర్మియర్స్ మనం ఈరోజు ఇక్కడ తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇక్కడ మనం మనం తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకోవడానికి మనకు ఒక మెయిన్ వెబ్సైట్ ఉందండి అది టీఎస్ ఓబిఎంఎంఎస్ ఇది ఎంటర్ చేయండి మనకి న్యూ ట్యాబ్లో ఇక్కడ ఒక తెలంగాణ స్టేట్ ఓబిఎంఎంఎస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ ఇది మనకి లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ ఫర్ ఈఎస్ఎస్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదండి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఆల్ కార్పొరేషన్స్లోని ఫర్ ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ మనకి ఇప్పుడు ఎస్ ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఎలా కార్పొరేషన్ లోన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ముందుగా ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ST Corporation registration అప్లై చేయడానికి ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఆధార్ డీటెయిల్స్ వచ్చేసాయి సీరియల్ నెంబర్ యూఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ గో ఇక్కడ మనకు ఒక పాపప్ కనిపిస్తుంది క్యాన్సల్ అండ్ ఓకే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి ఇక్కడ మనకి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఇది ఓబిఎంఎంఎస్కి ఫుల్ ఫామ్ అండి ఇక్కడ ఎస్టీ కార్పొరేషన్ బెనిఫిషియరీ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు కనిపిస్తుందండి శాంక్షన్ ఇయర్ మనకి ఏ ఇయర్లో శాంక్షన్ అవుతుందో ఆ ఇయర్ ఇక్కడ వచ్చేస్తుందండి టూ థౌజండ్ నెక్స్ట్ బెనిఫిషియరీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఏంటి అనేది టైప్ చేయండి తర్వాత ఆప్లికెంట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి అండ్ మొబైల్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి అతను మెయిల్ ఫీమేలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్ ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్యాస్ట్ అనేది ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇది రూరల్ ఏరియానా అల్బ అర్బన్ ఏరియానా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి మనం మీ సేవలో అండ్ ఇన్కమ్ అప్లై చేసినట్లయితే అక్కడ మనకి ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుందండి అక్కడ క్యాస్ట్ నెంబర్ అండ్ ఇన్కమ్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయండి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి ఏజ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ ఫిల్ చేయండి చదువుకున్న క్వాలిఫికేషన్ ఎంత అనేది ఇక్కడ ఫిల్ చేయండి ఆ తర్వాత ఆక్యుపేషన్ ఫిల్ చేయండి ఇక్కడ ఈ ఈ గ్రూప్స్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత అడ్రస్ అండి మనం ఎక్కడ అప్లై చేస్తున్నామో ఆ అడ్రస్ డిస్ట్రిక్ ఒక డిస్ట్రిక్ట్ ఫిల్ చేయండి ఆ తర్వాత పంచాయతీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి హ్యాబిటేషన్ అంటే నివాసం ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి విలేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డోర్ నెంబర్ టైప్ చేయండి ఇక్కడ మనకి పూర్తిగా అడ్రస్ అడ్రస్ అనేది ఉంటుంది కదండీ అది ఇక్కడ టైప్ చేసేయండి ఆ తర్వాత సెక్టార్ డీటెయిల్స్ అనేది బెనిఫిషరీ టైప్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత సెక్టార్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి టైప్ ఆఫ్ అసిస్టెంట్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మనకి అగ్రికల్చరా యానిమల్ హ్యాండ్ ట్రియార్ హార్టికల్చర్ సెరీకల్చర్ ఇది ఏంటి అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత స్కీమ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి యూనిట్ కాస్ట్ సబ్సిడీ టోటల్ యూనిట్ ఇవి అనేది మనం ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయగానే ఇవి కనిపిస్తున్నాయండి ఆ తర్వాత బ్యాంక్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి అది ఏ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి లోన్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ టైప్ చేయండి ఆ తర్వాత ఫోటో అప్లోడ్ ఇక్కడ అప్లోడ్ బెనిఫిషరీ ఫోటో ఒక బెనిఫిషరీ ఫోటో అనేది ఇక్కడ చూస్ చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి ఇక్కడ చూస్ చేయండి ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చూస్ చేయండి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది బటన్ కనిపిస్తుందండి ఇక్కడ క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మనకి మీరు మనం ఫిల్ చేసిన ఫామ్ మొత్తం అనేది డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయండి ఆ డీటెయిల్స్ అవి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో చూసి సబ్మిట్ బటన్ నొక్కండి అప్పుడు మనకు ఫామ్ అప్లై అయిపోతుందండి థ్యాంక్ యూ వ్యూర్స్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిస్ట్రిక్ ఇన్ఫో